వేవ దైపేన ఆహన సరా న నదేహం ఇది శ్రీ ద భయక విమత్త కుమ్మనా మాక్తి పుత్ర పుథారాధన గదాజీ తగ్న సోమయా చిప్ణితం మైనా శ్రీ మహాభారతం న కర్ణున్ కర్ణ పర్వం నునున్ సర్వము సమాప్తము ఓహ్ కర్ణ పరం జా ఇవేల రి భైగయం రేపేము మళ్ళా కొంత శాంతి పొలంలోకి వెళ్ళాలి శాంతి పొలంలోకి వెళ్ళి కొంత ప్రసంగించే గాని కుదరదు అదే దాని పచ్చతే మొత్తానికి చాలా వరకు లాగేయాలి ఎప్పుడు కొద్దిపతి మత్ర రాదు తన కుంబల ముఖ్యను గానచ్చి సంగర్మను కొత్సహించే ఒక అల్లుడు అంతకరించేదాడు లేకపోతే నిద్ర పడుతున్నారు కొంతమంది ఏక బిగురు యుద్ధం చేస్తూ ఉంటే నిద్ర వస్తుంది కూడా అత్తగారి ఇంటికే జాడు అయితే పాపం ఆయనకు రే చేసటి ఉంది ఉంటే నాకు రేజేది ఉందని చెప్పి చెబితే ఏమి బాగలేదు దైవం చేసిన దానికి ఎవరు దైవం చేస్తారు కానీ చెబితే మనకు నామర్త అని చెప్పి చెప్పలా చెప్పగా ప్రొద్దు ఉంచింది స్నానానికి నీడు తోడారు అంటే బాగుంది బావా బా స్నానికి నీడు తోడాం పోసుకో ఈ అంగవస్త్రం కట్టాడేట కట్టి పంచోసి అక్కడ పొక్క పడుకుని ఉంటే దాని అది ఏ చెట్టుపోయి ఆ పై చుట్టూ కూడా వెళ్ళిపోయి వెళ్ళిపోతే కనిపించవటం లేదుగా ఎక్కడ తోడి పెట్టింది నీళ్లు అట్టపోయి ఇట్ట పోయి పాతర కొండ తీసిందట వడ్డ కొరకై అందులో పడ్డాడు పడే వరకు ఏమిటయా బావా అందులో పడ్డా ఏమిటి పడేది వందా ఏమిటి పాత ఇట్టా కాదు ఇంత తెచ్చారు మీరు ఇంత రోత కారా ఆ పాత తెచ్చురండి ఇప్పుడు ఎందుకయ్యా తెల్లవారి చూద్దామే ఆహా చెంత కాదు అత్తా కాదు బాగు చేయాలి ఇప్పుడు ఇంత రోతగా ఎత్తుతో పాతరా మీ మొగవేళ ఉంది పాతర అంటే ఆ పాత్ర పోషించారట ఇస్తే అట్టా చేసి ఇట్ట చేసి దాన్ని మెడ్లు కొట్టుకు పైకెక్కి ఆ నీళ్లు తోడినటువంటి తోటు తెలియక మెల్లగా పోయి ఆ కుడితోటి దగ్గర చేరాడు అది అక్కడ కొనబెట్టింది దాంతో ముంచి పోసుకు ఇదే ఆ కుడి నీళ్లు పోసుకుంటావేమాయా అన్నారు కుడి నీళ్ళ మీకు సిగ్గు రావాలని పోసుకుంటున్నా అంత అంత వేడిగా దచ్చారే ఆ ఎట్లా పోసుకోవాలి అందుకని మీకు సిగ్గు రావాలని పోసుకుంటున్నానయ్యా అంటే ఎత్తుకుపోవచ్చి అది చెప్తే తామా మేము తన్నీళ్ళు అని ఎత్తుకు వచ్చి ఆ నీళ్లు మోగుతుంటే ఆ ధ్వనిని పెట్టించాడు వెళ్ళి అది అప్పుడే ఎత్తుకుపోయింది ఏదైనా పంచ ఎక్కడ వేసా ఎక్కడ వేసాదండి ఇక్కడే వేసా ఏదక్కడా లేదు మీరు దాచారు నా పంచ దాచిపించారు ఏమడుపు ఇప్పుడా అసలు తని పట్టుంటే పంచేవులాగా అంత వెత వేత కుందట అది కొంతవరకు బురద కూడా అయింది లాక్కుపోయింది అది దాని లాక్కొచ్చారు ఇచ్చిన తరువాత కట్టుకున్నాడు కట్టుకొని భోజనానికి కూర్చున్నా ప్రక్కనొచ్చి పిల్లి తింటుంది పిల్లి కనపడి ఆటలేదుగా తింటుంటే అత్తగారు నిలబడి మా అల్లుడికి పిల్లికి స్నేహ ఏంటి పిల్లి తింటుంది ఒక ప్రక్కని అందటోనుకుని శిష్యు అన్నాడు అని పోయింది తర్వాత కొంతసేపటికి పెరుగెత్తుకొచ్చిందట అత్తగారు పెరుగెత్తుకొచ్చి వస్తుంది మళ్ళీ వచ్చింది పిల్లి నేను దొంపయ్య కానీ షాంపూ తగిలెడ్కి తెచ్చాయట అత్తగారు అబ్బాయి ఏమిటా కొట్ట నలుగొట్టా ఏమిటయ్యా పడతానా మరి కొట్టానా నాకు అసలే వాతం చేసిన ఏదస్త ఉంటే పెరిగిపోతా వద్ద కదా అయిపోయింది భోజనం అయిపోయి ఆ గదిలో చేరావు చేరి అర్ధరాత్రి వేళ అల్పసంఖ్య వెల్సి వచ్చింది ఒంటెలిగి పోవాల్సి వచ్చింది ఎత్త మెల్లగా అట్టపోయి అట్టపోయి తోడుకుంటూ వెళ్ళాడు వెళ్ళి కూర్చుని లేచాడుగా ఇక తెలీలా ఎట్టుకోవాల్సింది తాను ఎక్కడికి చేరాల్సింది ఇక తెలీలా తెలియక అటు తవిడి ఇటు తిడి సరిగ్గా అత్తగారి మొత్తం ఎవరా మనిషి ఏమే అంటే అత్తయ్యా నేనే ఏమి ఏమిటి ఇష్టవచ్చావు ఏమిటి ఉంది సంధ్య వేళ మా లావు చెప్పకొచ్చే దానికి మరి నీ మనసులో ఎంత కష్టంగా ఉందో అది ఠమాపడు కోరుకుందామని వచ్చా ఠమాపడు ఎందుకయ్యా నువ్వు కొట్టిన దానికి నేను కోపపడతానా ఏం అవసరం లేదులే నాకు కోపం లేదు పాడు లేస్తూ అబ్బే అట్ట బాను నీకు కోపం లేనట్టుగా ఇంకో నాకు కూర్చోబెట్ట అంటే నలుగుసుకుపోయి ఆ మంచం మీద కూర్చోబెడితే నీకు కోపం లేనట్టుగా నేను భావిస్తా లేకపోతే కోపం ఉన్నట్టే అంటే నాయన నాకేం కోపం అయ్యా అని చెప్పి తీసుకుపోయి ఆ మంచం మీద కూర్చోబెట్టింది కోరుకోడు చేస్తావారికి క్యాంపెట్ చేకెట్ నెట్వేసుకున్నావు అందులో కూడా వాడిపో తరువాత మత్రే శల్యుని చేసినారు సర్వశేరాశిపచ్చా పట్టంగాట అధుడు శల్యుని అతని పలంచేట మళ్ళీ మోహరించింది సుమా ఆ శల్యుని ఎవరి వంతు అంటే ఎవరి వల్ల కాదు ధర్మరాజు సంహరించవలసిందే అన్న శ్రీకృష్ణ స్వామి వారు ఇతరులతో కనుక ధర్మరాజు వంతు ధర్మరాజుతో ధర్మరాజు చేతిలో చింగిపోవలసిందే తప్ప ఈ యొక్క భీమార్జుల వల్ల కాదు ఎవరి వల్ల కాదు శల్యులు సంవరించాలంటే ధమ్మరాజేను అని ఆట ఆ అంటే స్వామి చెప్పాడు గునుక తప్పేదేముందు నాకు అన్నాడు ధమ్మరాజు అప్పుడు పాండవజు తమ్ములను ద్వరను తన పాలికి విలువనం మంచి వారలతోనెట్టే సమయమునందో పాడు నాడే ధర్మరాజు తమ్ములను త్వరలను అందరినీ పిలిపించి తన దగ్గరకు వారితో ఏమంటాడు అమృతీ సుతాదులకు నక్కటి ఆ మీరు మీ చూపించి ఈ మొదలైన మహావీరు అందరినీ శత్రు సైన్య కల్లు మీ సముద్యమా అని వాయ్యమైన ఈ శల్యుని యొక్క ఆ యొక్క శల్యుడు వలవంతుడు మిగిలినాడు అతన్ని సంపాదించవలసి ఉన్నది అది నాకు అనివార్యమయ్యి నా వంతు వచ్చింది నా తేలిక నగులుడును సాక్తికి వలపటను నా రథమునకు నా అంటే ఆ వలపట ఆ కుడి వైపున సహదేవుడు ఉండాలి సహదేవుడు చట్టను దాపటను సహదేవుడు చట్టలు దాపటాయడం వైపు నాన్న కావలయి రావలయ్యూ వెనుక గడిసివ్వను నా వెనుక పక్కనేమో అర్చనుడు అంటారేమో మీద అరవస్తుండె నండి నేను సమయట్యమ్ కలుగం ఊచది నెట్లు తెంపు చేసిది అమ్మే మద్దపటి మా అక్కను నాకు ప్రయత్నం కర్తవ్యం ఎందుకలా అంటే I'm following the rules in the book where I live and say, I have grown the world by my own ཀྲ�ຍ༰ས ཀྲོདོས ཀྲས ཀྲས ཀྲས ཀྲས ཀྲས ཀྲས ཀྲས ཀྲས དང ཆ� ཀྲས ཀྲའ� གས དག�ོར དང གས ཀྲས కడగ ఆ విధంగాని ఉన్నదే సైనానికి అవద్దు కూడా అక్కడ అవి అయ్యి చె ప్రవర్తిస్తూ ఉండగా బయలుదేరింది సైన్యంతంగా తలపడిన మత్తపతి పెద్ద పులికుంటే ఎలా ఉండును అలా ఆ ఉన్నది ఠ వెమ్మన కంకటంబు పల్లబెదటి కోర సంహటి నిలంబట చేసే ప్రయోగించేతని యొక్క గుర్రములు నరికి సారథిన్నరికి శల్యుడి యొక్క యొక్క కంకటం ఉన్నదే బ్రద్దలైపోయేటట్టు వచ్చినాడు దానిచేత ఆ శయ్యుడు భూమికి దిగినాడు సుతుపై సంరంభంతే కవియంగా ఆ యమధమాతు వచ్చేలా ఉండును ఆ ప్రకారంగా ఆ చమరాజు వీధికి వస్తూ ఉన్నాడు శయ్యుడు చెండ పలతో వాడు భీముండు మతం బాధక వాలు బలకీర్తుడయ్యే ఆ వెంటనే చేతిలో ఉన్నటువంటి పలక కచీర రికి పాలవహించినాడు భీముడు నేర్పును సేవ ఇంగల పరిజనములు చేప కంకట గతాదండములు ధరించి మీద తరవడించే వెంటనే ప్రక్కనే ఉన్నటువంటి పరిచారకులు తీసుకొని వచ్చి ఇచ్చినారట మర ఆ కవచము మొదలైనటువంటివి ఆ కవచాన్ని తొడిగి మరల విజృంభించినాడు శయ్యుడు ఆ పాండవాకజునకు దాసు సాధ్యకి దత్తవాక్రజునకు సహాయంగా సాధ్యకి ద్రౌపదేయులు వారంతా ప్రయోగిస్తూ నడుపు బాడవులన్నింటినీ తన కథ చేత వాదించుతూ భీముడు అనేక బాణములు ఉపయోగించగా వాటిని కూడా లక్ష్యం చేయకంగా తన రథము పైకు వస్తున్నా చూసి నరేందుకు వస్తూ ఉన్నాడు సయ్యుడు అటువంటి యొక్క ఈ శయ్యుంపుటా నీ వంతు అని ఆ శ్రీకృష్ణ స్వామి వారేమో నా వంతు వేశారు కట్టే చంపక తప్పదు వీడు మహోకంగా వస్తూ ఉన్నాడు సమాధి ఆ శక్తి మీద తూపు ని గడించి భక్త సంపాది కావు భక్త జనాభిమత ప్రతాదీ సత్వే జయం బడగోభో ఎప్పుడు చలింపనటువంటి భక్తి నాకు ఉన్నట్లయితే నాకు జయాన్ని సమకూపవయ్యా ఆశ్రయించిన వారి పాపములన్నిటినీ నశింపజేసేటువంటి యొక్క ృదయమున ప్రార్థించి పార్థివోత్తముందు శ్రీకృష్ణ స్వామి వారిని ప్రార్థించి ఆ పార్థివోత్తముడుగా ఉన్న ప్రియమ్మ నుండిచ్చిన ప్రీతి యోగమున మనిషోనం విద్యుదాను మహనీయ శక్తియుంగుడు सांभ मुद शक्ति याधंवराजन को దాన్ని కంట పటువ అక్షతల చేత పూజిస్తూ ఉన్నాడు ప్రతిరోజు అటువంటి దివ్యశక్తిని తీసినటువంటి వాడయోదయాభు సైనిక ప్రకట దుఃఖం కట్టి ఉన్నవి ఘనఘన ఘనఘనా ఉన్నది శక్తి ఆ చూచేవాడు యొక్క చూపులు ఆ చెవులు యావత్ కూడా మోడు పడిపోతూ ఉండగా దాన్ని ఎచ్చినటువంటి వాడ ఆ శక్తి బాణాన్ని కందుకవ చె నటానుట ఎనిది అయ్యి మాకు దూడంగ నప్పుడు ముని జనారా మహాకోపంతో చూచినాయు ఆ ఎర్రలగా అయిపోయిన తమ్ముడు నిప్పుడు పడుతూ ఉన్నాయట ధర్మరాజు యొక్క నేతముల వెంట ఆ కోపము అది చూచే ఆ చూపు చేతిని ఫస్ట్ ఆ శల్యుడు రాలేదు మాకు చాలా ఆశ్చర్యమైంది సుమా ఆ ధర్మరాజుకు అంత కోపం వచ్చింది ఆ సమయములోయేపురము సంహరించే సమయములో ఆ స్తంభం ఎలా ఉండును అటువంటి యొక్క ఉత్సాహాన్ని అవలంబించిన వాడయ బాహు విలాసమక విక్토వై జనతాదునై సెక్నవివుడత్త సపెతుతి కల్లితెలునిన్యే ఆ ఎచినటువంటి వాడ ఈ వర్తస్త్రాన్ని గురి చూచి మహత్తరమేనటువంటి విశంభంతో విదివే శనాడి విసిది ఆ శరియుని యక్క వతరతము తాకేటగా విత్తుపండు రూపమున కక్షతుడు మత్నాతనిపై చెన గౌతమసగ కంకటము దూరి వత్తంబు గడచెవెన్న వెదలి తని అమ్మహా శక్తి పుడమి గుచ్చే పోయి వక్షస్థలం సోకినటువంటి పెట్ట పెత పెంచి వక్షస్థలాన్ని ఆ పడగొట్టి భూమిలో తెగబడిపోయింది సుమహ వీపుకుండా వచ్చినటువంటి శక్తిపోయిన ముక్కు నంజముల కన్నుల రక్తం ఒక దాచుకున్న చోటు నుండి ముక్కుల వెంట నేర్తముల వెంట నోటి వెంట ంగతము చే చేత పడిపోయినాడు సుమా శలున్నదే ఆతో ఆహవనము చెయ్యగా చెప్పండి ఆదిపోయినటువంటి అగ్నిహోత్తం మాదిరిగా పడిపోయినాడు కవిసినవిసినాడు సైన్యము సముదన్నీ మాదుకొనంతలో మూర్తితే పది అమ్ములొక్క పెట్ట గుర్తించే వచ్చి సహజేవుడు అనేక బాణములు ప్రయోగించి పట్టిలో ధనస్థు నడికి నాడు సీర్థుయూ ఆ ఇంకొక సదాసనాన్ని తీసుకొని నగులుడును అనిల సుతుడు తాకిన వాటిన సు పెళ్ల నగులుడు అనిల నాడే భీముడు వచ్చి తాకినారట సహజేవునకు సహాయంగా వారిని కొట్టినాడు అనేక బాణములు చేతూకుని శగుని మై నరువది అమ్ములు నాటించిన అతని కుమారుడు లోడు కూడా వచ్చి తాకినాడు అతనిని శగుని కూడా అనేక బాణములు చేత శరీరంతా పడలు పడేటట్టు కొట్టినారు నంప వెల్లుపేజి పుట్టు పల్లమున శతల ఎడలు సంతోషమందీవ్రమైన ప్రయోగించి అతని తలనరికి పడవయించిన కనుంగని శోకం ఆ కుమారుడు పడేదరికి కనుడు వెంట పాపము సవింతగా పడింది సుమా ఆ విధుడిని యొక్క మాటలు స్మృతికి వచ్చిన విషమంగా విధుడు ఎంత చెప్పాడో అంతా ఈ తలంచినాడు విధుడిని వాక్యములు సహదేవు పైనచములు ని సహదేవుని మీద తరగబడి మూడు నారాజములు ప్రయోగించినాడు శుని అవి వసతు సరాసనందు కుమారవుడు ఆ వాటిని నరికి శగుని చేతిలో ఉన్న తనస్సు నడికినాడు సహదేవుడు ఇప్పుడు శక్తిని వైవ తోడుతో నవీననేక బాడమల నా సోనుడు నొక్కు చేసినొగ్గదము గతామతరైన సాధనములు అనేకం ప్రయోగించినాడు వాడు శుని వాడినన్నిటినీ నరికి పడకొచ్చినాడు సహదేవుడు సహదేవు నికి ఏమంటాడు సహదేవుడు నలుగుటేను ధన్మమునూది మేమయ్య నిలుచుటప్పుగా మహనీయుల తన్మతనూభవాదులంబలికి వీదకు నెమ్మన తత్వల మంది తిట్టూ మా చలము బలంగు నెప్పయే సమీ వివేకులందరువా ఆవో మా అనేక విధములైనటువంటి మాట లేకపో మహాపురుషులైనటువంటి తమ్మ రాజాదులను మాట్లాడినావు మా యొక్క చలము బలము పరాక్రమేమిటో చూపించినాము మీ యొక్క అవివేకులున్నారే వాళ్ళంతా వారిలో మా బాగా దూషించినటువంటి వారు ఉన్నారే వారిలో కురుకుల దాహకుండున్నాడే ఆ దుర్యోధనుడు ఒక్కడు మాత్రం మిగిలి ఉన్నాడు నీవు కూడా ఇక తొలగి పారిపోవద్దు సుమా తా పెట్టి తాచి పండుగ పడగొట్టినట్టుగా నా బాణముల చేతని సరస్సు నరికి భూమి మీద పడగొట్టాను పైన ఉన్నటువంటి పతాకంగా ఒకటా శుని సహదేవుడు ఒక నారాజమున్నది దేవుడు నారాజాన్ని ప్రయోగించి దాన్ని నడికి వహించినాడు సహంగిల్పి ఆ బాణములు ప్రయోగించిన చేతులు నరికి పాద ఫలహిం కఠములం దొల్యేను నవ్వినటువంటి వాడీ ఆకరణాంతంగా లాగి ఒక్క దివ్య బాణాన్ని ప్రయోగించినాడు సహదేవుడు దాని చేత తల చెగిపోయింది తల ఆ అత్త ఉన్నదే శరీరము రెండు భూమి మీద పడిపోయినవి శకునివి కౌరవులతోన్న మూలమ్మక శకుని కదా కౌరవుల యొక్క ఉన్నాయా అని కాబట్టి కూడా మూలభూకుడు వాడు అటువంటి యొక్క శకుని నిజ శంఖమ్ములు పూరింపా శౌరి నింపే అర్జునుడేమో పాంచిన శ్రీకృష్ణస్వామి అర్జునుడు యువరత్ శ్రీకృష్ణస్వామి పాంచారు చేసి ఎమ్మోకల బడలు వడలు చేసి ఎల్లా సుభాషుతులైన గని జనపతి శోకాహికంపక ఆ సయ సాటింగు వినా ఆ అటు సమయమునూ నీ కుమారుడున్నాడే మహాజీరుడీ ఎవరూ లేదు ఆ ఉన్న సైన్యాన్ని ప్రోత్సహింపజేసి ఆచా పాతిపోకుండా నిలువరింపజేసినాడు అర్జునుడు నంజు పోయి తలంగిపోనుటయు అర్జును యొక్క బాణ పరంపర చేత రందిపోయిన ఉన్న సైన్యములన్నీ కూడా తన చుట్టూ బయలైపోయింది ఎవరూ సైన్యమంతా నిలవశేషమైపోయింది అది తూచే ఆ దుర్యోధనుడు పాండవులకు గోచరం కాకుండా తప్పించుకుని పోదలించినవాడయ్యే సంజయ్ కుమయ్యే చాలా ఉన్నాడు కుమారుడు అని చెప్పగా ఆ సంజయుని దిక్కుమకం వయతరాష్ట్రుడు అటు మన సైన్యములు తెగటాటినప్పుడు కొంత కొడుకులలో బలం ఎంత కలిగే మన సైన్యమంతా పోయిందని చెప్పినావు కదా అది సమయంలో ఆ పాండవుల యొక్క సైన్యం ఏమాత్రం ఉన్నది అప్పటికి అక్కడ నా కొడుకెత్తి వాడయమాయనుడు నతదిలని చెప్పటికీ నా కుమారుడు ఏమైనాడు ఎలా ప్రవర్తించినాడో చెప్పవయ్యా సంజయంగా మముల పాండవులకు వారి పక్షల రథములు పదివేలు కాలుమారి సర్వ సైన్యాధిపతి అయినటువంటి ఆ యుద్ధరంగముందు యుద్ధ భూమి ప్రకాశిస్తూ ఉన్నది సైన్యంతంగుడికి కొడుకు గతకి తని చెప్పు పల పలని మోక లోపల అంతా పోయిందటేమీ ఆ సర్వ శూన్యమైపోయిందట ఆ ఏదో పాల్సర పల్సర అక్కడక్కడ అటువంటి యొక్క సైన్యములో ఉండలేక నీ యొక్క కుమారుడు నాడే హయము ది బుర్రము దిగి ఆ గదాదండ ఆ గదాదండ ఉన్నది అది వెళ్ళిపోయాడు త్వరగా వెళ్ళిపోయాడయ ఏమి చెప్పుదు గురునాథ వెళ్ళిపోయ్యా అంబికేయుండో మతమటికి ఒకరు గత చే రాత ఓ మటి తలెచ్చి తొలగి నో యాపద లి గలవే మొదటి పొదులకు నిందు రాజరాజు నవఖండములకు అధిపతి అటువంటి యొక్క దుర్యోధనుడు ఎవ్వరులేక ఆ గదాబిందములు భుజుముందు పెట్టుకొలుతారు ఒక్కడే కే కాదు నడకను అలా వెళ్ళిపోయినాకు అంటే ఏమి చెప్పబోతున్నాయా ఆ దైవతంతను తరువాత ఏమి జరిగినో చెప్పవలసింది అంటే సంజయుడేమంటాడు పెంపన కొంపున వెనుక నొక్కరుడు తన లేక ఏక ఆకి అయిపోయే ఆ పదకొండు అక్షోహిణులు తను గలుస్తూ ఉండగా మహాదర్భంగా ప్రకాశించినటువంటి యొక్క రాజరాదు వెంట వచ్చేవాడు ఒక్కడు కూడా లేక ఏక అయి నొక్క మొడువన్న దానిలో నడగి ఉండు వాడుగా నటులకి తని తది మాటలు మతి తలంగి భాగంగా ప్రయాణం చేసినాడు సుమా కడపాయన పెద్ద మొడుగు ఉన్నది ఆ మడుగులో దాగి ఉండవల ను ఉద్దేశం చేత చిక్కిన మూకలు వేగమైంబుగా సమయంచి కృష్ణ సారీ గమ్మును దళహయమ్మును కపికేతనం చందనమ్మున పురందర నందనుండు బంధుమిత్రాభి నందితుండే హనుమద్భజించే ప్రకాశించేటటువంటి అక్క ఆ దేవత అగ్నిహతమైన రఘముందు ప్రకాశించినాడు సుమ అందరూ కొనియాడుతుండగా బంధుమిత్రులంతా కొనియాడుతుండగా అర్జునుడు ప్రకాశించినాడు కృ కృతవర్ములు ముగ్గురు ఆ కృపాచార్యులు కృతవర్ణి ముగ్గురు మాత్రం తప్పించుకున్నారు సుమ ఆ సమయమున కృతజ్ఞతూ సాక్షించి ఆ సాక్షికి ఈ సాధ్యం పట్టుకున్నా తింటున్నాడు బాబు ఆ ఆ ఇష్టరంగంలో తిరుగుతూ ఉన్నా శస్తాస్త శ్వాస అని ఇచ్చాడు ఆ వ్యాసమహర్షి వరం అందువలన తిరుగుతూ నీవు ఆడవి చేరి ఇదంతా ఈ కబూర్లన్నీ జారేస్తున్నావా అక్కడ పట్టుకని ఆ రథానికి ఆయట సంజీవుడికి వర్తించి ఈ సంజయ్ ఎందుకయ్యా ఎలా కట్టినా మనకి ఏమి అపకారం జరుగుతూ ఉన్నది వాటి వాడి ఏమిటి వాటిని కట్టినందువలన అంటే ఏమి లేదు కారణంగా కట్టిన కారణమే గోడ తీ ముందు గోడ తీసేసి వదిలేసా ఒక్క పగల కొస్తా వచ్చి నీవు నేను తిరగటానికి ఈ విషయమంతా కూడా ధృతరాష్ట్రం చెప్పటానికి నేను వినియోగించా వినియోగిస్తే తిరుగుతున్నాడు నీకేవో అపకారం చేశాడని చెప్పి కట్టావురా అనే వరకు ఆ వ్యాసమహర్షి చూసే వాళ్లకు ఆ శరీరమంతా చెమటలు వచ్చిపోయినాయి స్వామి తప్పు అపరాధసుమ అని వదిలేశాడ